మూర్తని అతని ప్రసంగం అక్కడ లేడు ఆ కవి ఆ కవి ఎవరో వృషశ్రీయో కరుణశ్రీయో ఎవడో కవి ఆ కవి గురించి మాట్లాడాడు నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషాలు అయిన తర్వాత ఓట్ ఆఫ్ ధ్యాక్ నాకు సత్కారం నాకును అలా ఉంటుందా ఎక్కడైనా అలా ఉండకూడదు హృదయంలో మీరు ఉపాసన చేయాల్సింది పరమేశ్వరుడైతే జీవుడు యొక్క పరామర్శం వ్యర్థం అయిపోతుంది కదండి ఉపాసన చేయాల్సింది పరమేశ్వరుని అయినప్పుడు జీవ పరామర్శం వ్యర్థం ఆ వాక్యమే వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే ఉపాసన చేయాల్సిన పరమేశ్వరునికి ఇది అన్వయించదు అదొకటి అలా అయిపోతుంది ఉపాసన ఏమో ఈశ్వరుని చేయాలి జీవ ఉపాసన ఉపదేశం చేయకూడదు వేస సంప్రసాదాన్ని జీవోపాసన ఉపదేశం చేయకూడదు వ్యర్థం లేదా ప్రకృత విశేష ఉపదేశం అంటే ప్రకృతం ఏమిటి దహరం ఆ దహరంలో ఒక శోభ తీసుకురావడం కోసం ఈ జీవుణ్ణి ఇక్కడ చెప్పాము అది కుదరట్లేదు ఈ జీవుని గురించి చెప్పడం వల్ల దహరంలో ఉండే ఆకాశానికి శోభ అన్నీ తెచ్చేటువంటి సందర్భము కాదు జీవుని యొక్క ఉపాసనే అంటే నువ్వు ఒప్పుకోవు అది పరమేశ్వరుడు ఉపాసన పరమేశ్వరుడు ఉపాసనైతే యేష సంప్రసాద అనే జీవ పరామర్శ ఎటూ చెందకుండగా అది వ్యర్థమైపోతుంది అని పూర్వపక్షం ఓకే అత ఆహా ఆ పూర్వపక్షాన్ని తిరస్కరిస్తూ సూత్రకారులు ఇలా అంటున్నారు అత ఆహా అంటే ఫలితం పలుకుతున్నాడు ఎవరు ఎవరు పలుకుతున్నారు శంకరులు కాదు బాధరాయుడు అన్యార్థోయం జీవపరామర్శ నీవస్వరూప పర్యవసాయీ అతయ ఏష సంప్రసాద అన్నది జీవుని యొక్క వర్ణన ట్రూ కానీ ఈ వర్ణన యొక్క పర్యవసానము పర్యవసానము కల్మినేషన్ ఆ వర్ణన ఫస్ట్ సెంటెన్స్ లో ఏమున్నాడు జీవుడు ఉన్నాడు జీవుడు నువ్వు ముందుకు వెళ్ళు ఫస్ట్ జీవుడు అదిగో జీవుడు అని చెప్పేసి దారిని పిండి వంట చేసినట్టుగా అలా ఏ పీసు కాపీస్ చూడకూడదు వెయిట్ ఫస్ట్ ఏమన్నారు జీవుడని వచ్చింది ఓకే జీవుడు ఇంకా ముందుకు వెళ్ళు వాక్యం వేడు వెళ్ళు వేడు వెళ్ళు పర్యవసానంలో ఏముందో చూసుకో పర్యవసానంలో ఏముంటుందో తెలుసునండి ఈ జీవుణ్ణి బాగా శోధన చేసేసి ఈశ్వరుడి కింద నిలబెడతారు కాబట్టి ఈ జీవవాక్యమే అయినా ఎక్కడ పర్యవసించింది దేంట్లో వెళ్ళిదినే ఇప్పుడు సముద్ర గంగా నదియే కానీ ఎక్కడ పర్యవసించింది సముద్రంలో పర్యవసించింది నదిగా పర్యవసించలేదు నదిగా మిగిలి ఉండలేదు ఈ జీవవాక్యం అలాంటి అది అన్యంలో పర్యవసిస్తుంది అన్యము అంటే ఈశ్వరుడు ఎందు ఇక్కడ మన టాపిక్లు జీవుడా ఈశ్వరుడాది కదా అందుకోసం అన్యమంటే ఈశ్వరుడు అంతేగాని ఈశ్వరుడు భిన్నం కాదు కాబట్టి ఈశ్వరుని ఈ వాక్యం పర్యవసానం చెందుతోంది కింద పరమేశ్వర స్వరూప పర్యవసాయి కాబట్టి అది జీవ పరామర్శ వేస్ట్ అయిపోతుందన్ను వాళ్ళ కంగారు అయినా అది ముందుకు వెళ్ళి వెళ్ళి వెళ్ళి నది సముద్రంలో కలిసిపోయినట్టుగా పరమేశ్వరుని స్వరూపము నుండు పర్యవసానమును చెందుచున్నది కాబట్టి సమస్య ఏమీ కాదు అన్యార్థస్ట కథం అది ఎలాగో చెప్పండి మరి చెప్పాలి కదా వాక్యాలను కొంత వివరించాలి కదా సంప్రసాద శబ్దోదితో జీవ సంప్రసాద అనే పదం జీవుడే చెప్తుంది నేను సందేహం లేదు ఆ శబ్దం బోధించింది జీవుడే ఎందుకో తెలుసునండి అసలు దీన్ని ఎవళ్ళు ఆలోచించరు జనులు ఎలా ఉంటారంటే ఏదో స్పెషల్ అనుభవం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తారే కానీ నీకు ఎక్స్పీరియన్స్ ఉంది కామన్ ఎక్స్పీరియన్స్ అది అందరికీ ఉంటుంది అది చిత్రం అది గురువుకే ఉంటుంది శిష్యుడికి ఉంటుంది రోడ్డు మీద మీ రిషా తొక్కి వాడికి కూడా ఉంటుందా మీ ఇంటికి చెత్త కలెక్ట్ చేసుకుంటూ వస్తారు చూడండి వాడికి కూడా ఉంటుంది వీడికి అది నచ్చదు వీడికి స్పెషల్ ఎక్స్పీరియన్స్ కావాలి కానీ వాళ్ళ ఉపనిషత్తుల స్పెషల్ ఎక్స్పీరియన్స్ లేని చెప్ప సో వీడి ఒక అందరికీ కామన్ ఎక్స్పీరియన్స్ ఒక దాన్ని పట్టుకుంటాయి ఏమిటో ఎక్స్పీరియన్స్ మీకు బాగా అలసట అండ్ అలసట అంటే దేహం యొక్క అలసట సమస్య కాదండి మనస్సు యొక్క శ్రాంతి శ్రమయే శ్రమ దేహం యొక్క అలసట శ్రమగా దేహం అలసిపోతే బాగా నిద్రపడుతుంది అండ్ మనస్సు కనుక బాగా కల్లోలమైపోతే నిద్రపడదు ఒకవేళ మీకు మనస్సు చాలా కల్లోలంగా ఉందనుకోండి ఉంటుంది కల్లోలంగానే ఉంటుంది మనస్సు ఏమండి నిద్రపోతాడు ఏమవుతుంది అబ్బా ఎంత తేట పడతాడండి మనిషి పురుషుడు కానీ స్త్రీ కానీ నిద్రపోతే తేట పడతాడండి మీకు శక్తి అంతా నిద్రలోంచి వస్తుంది జాగ్రత్త అవస్థలో మీరు పనులు చేస్తారే శక్తి ఖర్చు కొత్త శక్తి రాదు ఖర్చు అది నిద్రపోయినప్పుడు ఆత్మస్వరూపం నుంచి వస్తుంది ఆ మీరు తిన్న ఆహారం కూడా పచనమయ్యేది నిద్రయ్యే కాబట్టి ఆహారం తినేసి పరుగులు ఎత్తితే వాంతు వస్తుంది తప్ప నీకు శక్తి రాదు కాబట్టి నిద్ర అన్నది చాలా ముఖ్యం కష్టంలో ఉన్నవాడు ఓ గంటసేపు నిద్రపోయేటంటే కొంత తేట ఆ నిద్ర అనే అనుభవాన్ని మీరు పరిశీలించండి నిద్రకి ఆపోజిట్ నిద్ర కాని అనుభవములు అంటే జాగ్రత్త స్వప్నము మనిషిని కుదిపేస్తూ ఉంటాయి మనిషి సంసారంలో ఉంటాడండి చాలా దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు ఉంటే ఎటైట్ అది ఎటైట్ అంటే వేషం కూడా బాగా వేస్తాడే కానీ లోపల మనిషి ఉలిచిపోతూ ఉంటాడు ఏదో బెంగ ఏదో బాధ ఏదో అసంతోషం ఏదో అసంతృప్తి గృహంలో పది మంది ఉంటారు వీడందరికీ అటాచ్మెంట్ పెట్టి కూర్చుంటాడు నా ప్రపంచంలో పది కోట్ల మంది ఉంటారు వాళ్ళే వాళ్ళ వాళ్ళ గురించి విచారం లేదు గృహంలో పది మంది ఉంటారు ప్రపంచంలో పది కోట్ల మంది గురించి ఎవడు విచారిస్తాడు ఎవడో విచారించారు ఈ గృహంలో పది మంది ఈ పది మంది గురించి వీడు బెంగ పెట్టుకుంటాడు ఏదో పిచ్చి మనిషి యొక్క పిచ్చి వీళ్ళందరూ సుఖంగా ఉంటారు ఉండరు వీడికి బెంద సుఖంగానూ ఉంటారు దుఃఖంగానూ ఉంటారు అది ప్రకృతి యొక్క ధర్మం అలా ఉన్నది అది యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం సో ఈ రకంగా మనిషి జాగ్రత్త వస్తుంతా కూడా ఈ ఓ సామెత ఉంది వంకాయ పచ్చని చేస్తారు గుత్తి వంకాయ పెద్ద వంకాయ తీసుకుని పచ్చని చేస్తారు ఎలా చేస్తారంటారు తెలుసా మీకు ఆ పచ్చని ఎలా ఆ వంకాయని ఏం చేస్తారంటే పొయ్యిలో పడేస్తారు ఆ పొయ్యి పొయ్యిలో ఉంటే నిప్పులు ఉంటాయండి బూడిద బూడిది ఉంటుంది మెయిన్ వంట ఆ బూడిది ఉంటుంది అంగారములు ఉంటాయి అంటే ఇంకా నిప్పులు ఉంటాయి వాటిలో ఈ వంకాయకి సులు దాంట్లో గిరాకేస్తారండి ఆ లోపల ఆ బూడిదలో ఆ నిప్పుల్లో అలా పరుగుతుంది వంకాయ మధ్య మధ్యలో బుడుక్ బుడుక్ అని కూడా చేస్తున్నాయి అంటే లోపల ఉడికిపోతూ ఉంటుంది మనిషి అలా ఉంటాడు సంసారం నిజంగా నిజంగానండి సత్యం అది ఉడికిపోతూ ఉంటాడండి జాగ్రత్త అవస్థలో సుఖపడ్డ మునగాడు ఎవడున్నాడండి ఎవడు లేడు ఎవడైనా జాగ్రత్త అవస్థలో విశ్రాంతిగా ఉన్నాడంటే వాడు మహాపుణ్యాత్ముడు జ్ఞానం ఇలా కుత కుతలాడుతూ ఉంటాడు మనిషి ఎవరో దుఃఖాలు కొడుకను కోడను కూతురు కొడుకు కోడలు దెబ్బలాడుకుంటే అదో దుఃఖం కొడుకు కోళ్లు కలిసి ఉంటే అది ఇంకో దుఃఖం రకరకాలు ఈ కొడుకు కోళ్ళకి సంతానం కలగకపోతే ఒక దుఃఖం సంతానం కలిగితే ఇంకో దుఃఖం ఎందుకంటే ఆ సంతానం వాళ్ళు ఏం చెప్పిన మాట వినరు వాళ్ళు ఆడపిల్ల కలిగితే ఓ దుఃఖం ఓ పిల్లాడు కలిగితే ఇంకో దుఃఖం అబ్బా చాలా వంకాయలాగా ఉంచిపోతూ ఉంటాడు మనిషి వీడు నిద్రపోతాడు నిద్రలో మళ్ళీ కళ ఆ కళలో మళ్ళీ దుఃఖమే ఆ కళలో వీడికి కళ ఏమొస్తుందో చెప్పంటారా నా నేను చెప్పిన మాట నా భార్య వినం లేదు దానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ఏవో వస్తాయి కాఫీ ఇవ్వమని వీడు అడుగుతాడు అంటే ఆవిడ కాఫీ లేదు ఏం రోడ్డు మీద పోయి తాగడంనో ఏదో అడుగుతుండే అది కళ్ళో వస్తుంది వీడికి చాలా దుఃఖపడతాడు నేను పెద్దవాడిని అయిపోయాను కదా అని చెప్పినాయి కదా వీళ్ళు ఎగ్జెక్ట్ చేస్తున్నాను అలా దుఃఖపడతాడు మన వాళ్ళు పిల్లలు ఉన్నారంటే వాళ్ళు డ్యాన్స్ లో చేస్తారు తప్ప మనం చెప్పిన మాటలు ఎందరూ వాళ్ళని చూసి దుఃఖపడతాడు ఈ దుఃఖం రాలనట్టుగా ప్రపంచంలో ధర్మం తగ్గిపోతూ ఉన్నాను అదో దుఃఖం వీళ్ళందరూ డ్యాన్స్ లో మీరు ఎక్కువ చేసేస్తున్నారని ఇంకో ఇలాంటి దుఃఖాలన్నీ మీరు నెత్తిని అవన్నీ కలలో వస్తూ ఉంటాయి అక్కడ దుఃఖం డ్ ఈ జాగ్రత్త ఈ స్వప్నము కాకుండా ఇంకో వస్తుంది సంప్రసాద అది అంటే ఆ అనుభవము మనందరికీ కూడా చాలా చిత్రమైన అనుభవం ఎంతసేపైనా మీరు దాన్ని భావన చేయొచ్చు మెడిటేషన్ చేయడం ఎంతసేపు మెడిటేషన్ చేసినా నష్టం లేదు ఇంకా వేరే మెడిటేషన్ ఏం ఇది ప్రజ్ఞారణ్య గారు ఆయన మెడిటేషన్ ఏంటంటే స్లీప్ మెడిటేషన్ మెడిటేట్ అపాన్ స్లీప్ ఏం మెడిటేట్ చేయమంటారు స్లీప్లో ఏముందో దాన్ని మెడిటేట్ చేయి మెడిటేట్ అబౌండ్ స్లీప్ మెడిటే స్లీప్లో ఏమున్నాయో ఏమేమో నువ్వు ఏమున్నాయో నువ్వు చూసుకో తీసుకు దాన్ని పెట్టేట్ చేయి ధ్యాన్ మెడిటేషన్ కనుక ఆ సంప్రసాదము అది మనిషిని వీడు బతుకుండిట్లా వీడికి ప్రాణాన్ని నిలబెట్టేది సంప్రసాదం ఆ సంప్రసాదమే లేకపోతే వీడు హీ డై People will go crazy and they will die also. అది సంప్రసాదం ఏమండే అది వీడికి పేరు పెట్టారు సంప్రసాద అని పేరు పెట్టారు వీడు ఆ వాక్యం చదివినా జాగరిత వ్యవహారే ఇది చాలా మంచి వాక్యం అది దేహేంద్రియ పంజరాధ్యక్షోభూత్వా వీడి జాగ్రత్త వస్తుందని చెప్తున్నారు శంకరుడు ఈ వంకాయిలాగా ఉంటాడు వీడి జాగ్రత్త అవస్థ ఆ జాగ్రత్త అవస్థలో ఉన్నాడు వీడు వ్యవహారం ఉంటుంది ఇవి ఇప్పుడు నేను చెప్పింది వ్యవహారం ఈ వ్యవహారం అంతా ఎక్కడి నుంచి వచ్చింది ఇదిగో ఈ పంజరానికి వీడి అధ్యక్షుడు ఇది పంజరం పంజరము అంటే ఈ వెదురు బద్దలతోటి కడతారు ముందు కాబట్టి ఈ వీళ్ళు బొమ్మలు తయారు చేసి అమ్ముతారు మన వాళ్ళు ఊరేగింపుగా తీసుకువెళ్ళి దహనం చేస్తూ ఉంటారు దిష్టి బొమ్మల్ని అలా చేయకూడదు చాలా తప్పు భారతీయులు ఆ పని వరకు వీళ్ళు బాగుపడరు ఎందుకంటే వీళ్ళకి ఒకళ్ళ మీద కోపం ఉంటుంది ఏదో తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద కోపం ఉందనుకోండి ఆ లీడర్ దిష్టి బొమ్మ కూడా తయారు చేయడం దిష్టిపో అంటే గుడ్డలో అవ్వ పెడతాడు ముందు పంజర్ అన్నట్టు దాని గుడ్డలో అవి పెడతాడు దాని మీద ఆ మనిషి పేరు రాయడం అది ఊరేగించి శివయాత్ర ఊరేగించి దాన్ని తగలబెట్టడం రోడ్డు మధ్య వాడు పాపం అక్కడ జీవించి ఉంటాడు వాడు అలా చేయడం భావన రూపంగా వాడిని నిప్పు పెట్టేప్పుడు వీళ్ళ భావన ఏమిటంటే బతుకున్న వాడికి నిప్పు పెడుతున్నారు వీళ్ళు వీడు భావన ఫిజికల్గా దే ఆర్ నాట్ డూయింగ్ దాట్ ఫిజికల్లీ దే ఆర్ డూయింగ్ సంథింగ్ యాల్స్ ఇప్పుడు భావనేగా ఇప్పుడు మీరు దేవుణ్ణి కొలిచేప్పుడు ప్రతిమనేగా కొలిచిది కాబట్టి వాడి ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమకి నిప్పు పెట్టి దాన్ని చెప్పులతో తొక్కి వీళ్ళు సంతోషిస్తారు ఇది భారతీయ సంస్కృతికి సరపడిందా అది చాలా తప్పు కలి ఎనీవే సో ఇది పంజరం పంజరం అంటే అర్థమంటే తెలుసుకున్నారు ఎప్పుడైనా చిలక పెట్టే పంజరం చూశారా అది ఎలా పొడకలు పొడకల కింద ఉంటుంది అస్థి పంజరం ఈ అస్థి పంజరానికి వీడు అధ్యక్షుడు వెరీ ఇంట్రెస్టింగ్ అధ్యక్షుడయ్యి దాంతో ఐడెంటిఫై అయిపోతాడు తద్వాసనా నిర్మితంశ్చ స్వప్న నాడీర అనుభూయా సో ఈ పంజరానికి అధ్యక్షుడై జాగ్రత్త వ్యవహారం అంతా చేసి చేసి మళ్ళీ కళ కళ స్వప్నంలోకి వస్తారు స్వప్నంలో ఈ వాసనలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ రీప్లే చేస్తాయి అదే నేను ఇందాక చెప్పాను వీటి కళ ఎలా వచ్చిందంటే కళలో భార్య ఎత్తున మాట వినలేదని కళ వచ్చింది ఎందుకు వచ్చిందంటే జాగ్రత్తలు వస్తే రిపీట్ అక్కడ పోనీ బాధ్య కాకపోతే కొడుకు ఇవన్నీ సమానమే కదా దీంట్లో నేను ఎవరిని అనుకుంటున్నమాట కాదు సంసారం అంటే అలాగే ఉంటుంది లేకపోతే ఒక ఓడలు చెప్పిన మాట వెళ్ళడో కొడుకు ఎవడో ఎవడో ఉంటాడు చెప్పిన మాట వాడు వీడికి నచ్చని వాళ్ళు పది మందిలో ఉంటారు ఇద్దరు ముగ్గురు వాళ్ళని అలా దుఃఖిస్తూ ఉంటాడు వాళ్ళు కుర్చీలో కూర్చొని దుఃఖిస్తూ ఉంటారు ఈ సంస్కారాలే ఈ వాసనలే మళ్ళీ స్వప్న అవస్థలు మళ్ళీ స్వప్న రూపమే అవసరం ఈ రెండు అవస్థలు అయ్యేప్పటికి వీళ్ళు ఎలా తయారవుతాడో తెలుసునండి శ్రాంత అలసిపోతాడు అంటే మైండ్ అంతా స్ట్రెస్ డౌట్ అయిపోతాయి ఇంకా మైండ్లో శక్తి ఏమి వేయడం క్షరణం ఉభయ రూపాదపి అదే ఈ రెండు రూపములు ఉన్నాయి దీనికి ఒకటి జాగ్రత్త రూపము ఇంకోటి స్వప్న రూపము ఈ రెండూ కూడా వీడికి స్ట్రెస్ఫుల్లే తట్టుకోలేని శ్రమ ఫిజికల్ శ్రమని తట్టుకోగలుగుతా మనస్సు అలా భయపడిపోతూ ఉంటుంది బెండపెట్టేసుకుంటుంది అసంతోషం ఉంటుంది బోర్డం ఉంటుంది అన్హ్యాపీనెస్ ఉంటుంది వీళ్ళని కౌగులించుకోలేడు వీళ్ళని తిరస్కరించలేడు వీళ్ళని కాదని ఎక్కడికి పోతాడు వాళ్ళనే పట్టుకొని వెరేలాడాలి వాళ్ళని పుట్టును వ్రేలాడుదామా అంటే మనస్సుకి విశ్రాంతి లేదు ఆ రకంగా అభయరూపమైనటువంటి మానసికమైన ఆందోళన నుండి బయటపడాలదా బాబుదా బాబోయ్ భగవంతుడా శరణం ప్రేప్సు నాకు ఎక్కడైనా రెఫ్యూజీ ఉంటుందా విశ్రాంతి స్థానానికి శరణం ఓడిపోయారు నేను విశ్రాంతి నాకు ఉన్నదా వీళ్ళు ఎవరుకుంటారంటే పెద్ద బంగాళా కడితే విశ్రాంతి దొరుకుతుంది అనుకుంటారు వీరికి బంగాళాలో విశ్రాంతి దొరకదండి ఆ బంగాళా మహవేది అది ఇంకా బెంగ మరింత పెరుగుతుంది బంగాళాలో విశ్రాంతి దొరకదు ఇప్పుడు ఈ బంగాళా కట్టిన వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఎలా కడతారో చూసారా ఎంత ఎత్తు కడతారో చూసారా ఆ కాంపౌండ్ వాళ్ళ మీద ఇనప రాడ్లు పొడుచుకుని ఉంటారు చూసారా వాడ షోటు ఇట్ ఓన్లీ సోస్ దిస్ ఫెలో ఇస్ ఫ్రైటన్ అవుట్ ఆఫ్ దిస్ విక్స్ దాని అర్థం మీకు కాబట్టి ప్యాలెస్ లో ఉంటే వీడికి బెంగ తీరదు వీడు బెంగ తీరాలంటే వీడికి శరణం అంటే సంప్రసాదమే శరణం ఇంకా లేనే గతి లేదు వీడికి వీడు దేవాలయానికి వెళ్ళి పూజలు చేస్తాడు బెంగ తీరదు అది జాగ్రత్త వ్యవహారంలో పడిపోతుంది తిరుపతి యాత్ర అంతా వ్యవహారంలో పడిపోతుంది తిరుపతి యాత్ర వెళ్ళొచ్చేవి మనిషి సగం అయిపోతాడు నీరసంతో అలసిపోయి ఎందుకంటే అక్కడ టెన్షన్ ఇంకా పెంచు వాళ్ళు ఇంకా పెంచేస్తారు కాబట్టి కాబట్టి దేవాలయం వీడికి రక్షణ కాదు యజ్ఞం వీడిని రక్షించదు యజ్ఞంలో ఇంకా టెన్షన్స్ ఉంటాయి యజ్ఞం వీడికి రక్షణ కాదు పూజల రక్షణ ఇవ్వదు అంటే అవి వాటి గురించి నేను అంటే నిద్రావస్థతో పోల్చి చెప్తున్నాను సమానండి వీడివన్నీ చేసినా కూడా డబ్బు వీడిని రక్షించదు భార్యాపుత్రాదులు వీడిని రక్షించరు ఇవన్నీ ఉండి కూడా నిద్ర బాబోయో దండం పెట్టేస్తుంది ఎందుకంటే అక్కడే వీడికి రెఫ్యూజీ దొరుకుతుంది శరణం ప్రేప్సు ఉభయ రూపాదరణం ప్రేప్సు శరీరాభిమానాత్ సముత్ వీడికి ఉపాయం ఒక్కటే ఉందండి ఈ పంజరాభిమానం నుంచి పైకి పోవాలి ఈ దేహము నేను అని ఒక దేహంతో మమేకమై ఉన్నంత వరకు వీడికి విశ్రాంతి అనేది లేదు ఈ దేహాభిమానం నుంచి పైకి పోతాడు ఎక్కడ సుషుప్తావస్థాయా ఆడతాడు అక్కడికి వెళ్ళేవాడు దేహాభిమానం పోతున్నాడు దేహాభిమానం పోతే స్వప్నావస్థలో ఉండే వ్యవహారము వీళ్ళు బాధించదు సుషుప్త్యవస్థ యొక్క వ్యవహారం బాధించదు ఎందుకు బాధించదు ఆ సారి జాగ్రత్త వ్యవహారం ఎందుకో తెలుసు అండి ఆ వ్యవహారం యుక్తమైపోతుంది లోపించిపోతుంది హారతి కర్పూరం వెళ్ళిస్తే ఆ కర్పూరం ఉండ ఏమవుతుంది లుప్తమైపోతుంది ఆ రకంగా దేహాభిమానాన్ని వీడు పైకి వెళ్ళగానే జాగ్రత్త వ్యవహారం కూడా హారతి బిల్ల కాల్చేస్తే అయిపోయినట్టుగా లుప్తమైపోతే మిరదు అప్పుడు పరం జ్యోతి ఆకాశ బ్రహ్మ ఉపసంపద్యా అప్పుడు వాడు పరంబ్రహ్మలో కలిసిపోతాడు ఉపసంపత్తి అంటే దగ్గరగా వెళ్ళి కలిసిపోవడం నది సముద్రానికి బాగా దగ్గరికి వెళ్ళి వెళ్ళి వెళ్ళి కలిసిపోవడం ఆ పరమాత్మలో కలిసిపోతాడు ఆ పరమాత్మకే ఆకాశ అని పేరిక్కడ ఆకాశ అన్వేష్ణ్యారా ఆకాశం అరే అది ఏ పరం జ్యోతిహి అంటే సర్వ సర్వమును ప్రకాశింపజేసే ఆత్మ అదియే అయితే ఇక్కడ ఒక డౌట్ వస్తుంది మరి నిద్రలో సర్వమును ప్రకాశింపజేసే ఆత్మ చైతన్యంలో కలిసిపోతే ఆ చైతన్య ప్రకాశం అనుభవానికి రావాలి కదా రావటం లేదు కదా అంటే నువ్వు పొరపాటు పడకు అక్కడే జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది అదేమంటే విశేష విజ్ఞాన పంచ పరిత్యజ్య ఏమీ తెలియటం లేదని అది ఆ భ్రమ ఎందుకు వచ్చిందంటే విశేషములు ఏదీ తెలియటం లేదు జాగ్రత్త అవస్థలో విశేషములు ఉంటాయి అంటే పరిచ్ఛిన్నములైన అంశాలు అనేక ఉంటాయి అవన్నీ తెలుస్తాయి కాబట్టి అదిగో తెలుస్తోంది అని మీకు స్పష్టమవుతుంది స్వప్నావస్థలో కూడా అనేక విశేషాలు ఉంటాయి అవన్నీ తెలుస్తాయి కాబట్టి విశేషాలు తెలుస్తున్నాయి అని మీకు విశేషాలు తెలుస్తున్నాయి కాబట్టి వెలుగు ఉంది అని తెలియకనే తెలుస్తుంది కానీ విశేషాలు ఏమీ లేవు కాబట్టి తెలియుట అనే ప్రాసెస్ ఉండదు తెలియడము అనే ప్రాసెస్ ఉండదు తెలియడం ఉండదు కానీ తెలివి ఉంటుంది అది తేడా తెలియడం ఉండదు ఇప్పుడు తెలియడం లేదు నిద్రలో తెలియడము లేదు కదండి తెలియడము లేదు అంటే తెలియబడేది లేదు కాబట్టి తెలియడము లేదు అదొక ఆర్క్యుమెంట్ తెలివి లేదు కాబట్టి తెలియడము లేదు అంటే శూన్యవాదం తెలివి లేదు కాబట్టి తెలియడము లేదు అంటే శూన్యవాదం తెలియబడేది లేదు తెలివి ఉంది తెలియబడేది లేదు కాబట్టి తెలియడము లేదు అంటే అద్వైతం ఓకే అంటే మనం కానీ శూన్యవాదానికి మనకి దగ్గర పోలికలు ఉన్నాయి అది మనం మండలో చూశాము కాబట్టి విశేష విజ్ఞానమే లేదు తప్ప ఆ జ్ఞప్తి స్వరూపమైన ఆత్మ చైతన్యము గలదు అదే వాడి స్వరూపము స్వేన రూపేణ అభినిష్పద్యతే మీరు దీని మీద కొంత కాంటంపులేట్ చేయండి మీరు సుశుక్తిలో మీరు ఏదో అది మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి నేను సుశక్తిలో ఏది భగవానవుడి మహర్షి నేను ఎవరోని ప్రశ్న వేసుకోమంటాను నేను ఎవరో ప్రశ్న వేసుకోమంటే యాగ్ర వవస్థలో నేను ఇది అదే అదేనా అదే ఆ ప్రశ్నకు అర్థం అదే అది కాదు కదా ఆయన ఏమంత చేతకానివాడు కదా అలా చెప్పినవాడు చేతకాని వాడు కాదు కదా యాగ్ర వస్థలో నేను నేను ఫలానా అని వీరికి ఎవో అవన్నీ ఆన్సర్స్ అది కదా స్వప్నావస్థలో మళ్ళీ నేను బలానా అని ఇంకోటి ఉంటుంది అది కూడా కాదు కదా నేను జాగ్రత్త వ్యవస్థలో బలానా వ్యక్తి అది నేను కాదు స్వప్నావస్థలో బలానా వ్యక్తి అది నేను కాదు మరి నేను ఎవరు అది ప్రశ్న మీరు కాంట్రిపులేట్ చేయండి దాని మీద సుశుక్తిలో నేను ఏమిటి కాంట్రిపులేట్ చేయండి అదే ఆత్మతత్వం దాన్ని వర్డ్స్లో చెప్పలేరు వయసులో ఎలా చెప్తారు కాబట్టి మీరు ధ్యానం చేసి మీరు ధ్యానం చేయండి మీకే తెలుస్తుంది అది నాకు తెలిసింది అనేటువంటి సెల్ఫ్ కాన్షియస్ నోయింగ్ ఉండదు అది ఇట్ ఈస్ ద నోయింగ్ నెస్ ఇన్ వచ్చి దేర్ ఇస్ నో నోయింగ్ నోయింగ్ ఉందంటే డివిజన్ వచ్చేసింది దేర్ ఈజ్ నో నోయింగ్ ఈ డజంట్ నో ఎనీథింగ్ ఎల్స్ బికాస్ దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఉన్నది అదే అండ్ ఈ నో ఇట్ సెల్స్ బికాజ్ కర్మకర్తల విరోధం వచ్చేస్తుంది ఇట్ జస్ట్ డజంట్ నో ఇట్ ఈజ్ నోయింగ్ నెస్ విచ్ డజెంట్ నో అది ఆత్మస్వరూపం అది మీ సుశుక్తిలో మీరు దాన్ని పొందుతారు కానీ సుశుక్తిలో అజ్ఞానం దానికి తోడుగా ఉంటుంది మీరు జాగ్రత్త అవస్థలో సుశుక్తి ధ్యానం చేస్తే అజ్ఞానం ఉండదు జాగ్రత్తలో ఉన్నారుగా కాబట్టి శ్రవణం బాగా చేసి చేయాలి వాడు తన స్వరూపంలోకి తన స్వరూపంలోకి తేలుతాడు అభినిష్పద్యతే అంటే నిగ్గుదేలు నిగ్గుదేలుట అంటే మాలిన్యం ఉన్న బంగారాన్ని పుటం పెట్టేస్తే నిప్పుల్లో వేసి ఆ ఇంప్యూరిటీ అంతా కూడా పక్కకుపోయి బంగారం కిందకు వస్తుంది ఇంప్యూరిటీలు తేలుతాయి బంగారం కిందకు వస్తుంది ఆ తీసిపారేసి మీరు ఆ బంగారాన్ని పోస్తే స్వచ్ఛమైన బంగారపు కనిక వస్తుంది ఆ దాన్ని నిగ్గుదేలుట అంట సో ఆ విధంగా ఆత్మస్వరూపము నిగ్గుదేలును ఎదశ ఉపసంపర్త్యం పరం జ్యోతి ఏద్రూపేణ అయమభినిష్పద్య స ఏష ఆత్మా వీడు ఏ పరం జ్యోతిలో వెళ్ళిపోయి కలిసిపోవాలో పుష్పసంపర్తవ్యం పరంజ్యోతి మీరు సము నది సముద్రంలో కలిసినట్టుగా ఈ పరిచ్ఛిన్న భావాన్ని విడిచిపెట్టేసి ఈ అహంకార మమకారాల్ని పరిచ్ఛేద భావాన్ని ఈ విశేషభావాన్ని తీసుకువెళ్ళి ఆ శుద్ధ ఆకాశము వంటి శుద్ధ చైతన్యంలో మీరు కలిపేసేయాలి అప్పుడు అయం శ్వేన రూపేణ అభినిష్పద్యతే అప్పుడు జీవుడు తూ బిగిన్ విత్ వీడు ఏదైనా అవ్వచ్చు తూ బిగిన్ విత్ వీడు కార్పెంటర్ అవ్వచ్చు బ్రహ్మ అయిపోతాడు వీడు బ్లాక్ స్మిత్ అవ్వచ్చు బ్రహ్మ అవుతాడు వీడు వైదికుడు అవ్వచ్చు బ్రహ్మ అవుతాడు వీడు మ్రేక్షుడు అవ్వచ్చు బ్రహ్మ అవుతాడు తూ బిగిన్ విత్ ఏదైనా పర్వాలేదండి ఎండింగ్లో వాడు బ్రహ్మని కూర్చుంటాడు సో బ్రహ్మరూపేణ అదే శ్వేన రూపేణ అభినిష్పత్తి అదే వీడి యొక్క ఆత్మ వీడు బిగిన్ విత్ నేను కార్పెంటర్ని నేను ఇది నేను అది వీడి ఆత్మ కాదు అది కల్పితమే ఆ బ్రహ్మయ్య వీడి యొక్క యథార్థమైన ఆత్మ అంటే స్వరూపము అపహత పాపమత్వాది గుణ అది ఎటువంటిదో తెలుసునండి అపహత పాప్మా దాని ముందు పాపపుణ్యాలు ఉండవు సత్య సంకల్ప అలాంటి గుణాలు ఉన్నాయి దానికి అది సత్యస్వరూపంగా ఉంటుంది అది ఏది సంకల్పిస్తే అదే సత్యం అంటే అర్థం అది సత్యాన్నే సంకల్పిస్తుంది సో డబ్బున్నవాడు ఏది తలుచుకుంటే అది అయిపోతుంది అంటారు అంటే అర్థం వాడు అయిపోయేదాన్నే తలుచుకుంటాడు డబ్బున్నవాడు తెలివిగా ఉంటాడు అయిపోయేదాన్నే తలుచుకుంటాడు కదా సత్య సంకల్ప నువ్వు మూర్ఖుల్లో ఉండకూడదు కదా మనం సంకల్పం చేసేమంటే అది సిద్ధించాలి అది వాడు సత్యం అంటే అది వాటెవర్ సత్య సంకల్ప అంటే పరిచ్ఛేదాలు ఏముండవు నా అభిప్రాయం అదిగో అది పరమాత్మ ఉపాస దానిని మీరు ఉపాసించండి ఉపాసించండి అంటే ఇవి కాంటెంపులేటర్ అపాని ఖాళీగా కూర్చుని సంసారం గురించి చింతించటం కాదు ఆ మెడిటేషన్ చేయండి మెడిటేట్ అంద ఆ దహారం మీద మెడిటేట్ చేయండి ఇత్యవర్థం జీవపరామర్శ పరమేశ్వరవాది నోపి ఉపద్యతే అది ఆ జీవ పరామర్శ య యొక్క అభిప్రాయం అది జీవుణ్ణి మొదలుపెట్టారు జీవుణ్ణి మొదలుపెట్టారు కాబట్టి పరమేశ్వరుడు ఇక్కడ టాపిక్ కాదు అని అలాగంటే విరోధం లేదు పరమేశ్వరుడే టాపిక్ అని చెప్పేవాడికి కూడా జీవ పరామర్శ యుక్తియుక్తంగానే ఉంటుంది కానీ దాంట్లో విరోధమేది లేదు అల్పశ్రుతే అంటే జీవుడు చిన్నవాడని చెప్పారు కదా ఇక్కడ అక్కడను మరి చిన్నవాడు పరమేశ్వరుడు ఎలా అవుతాడు అని ఓ సమస్య అల్పశ్రుతే ఇది చేల్పుడను శృతి చెప్పింది అక్కడ తదు తమ్ము ఆ సమస్యకి పరిహారం ఇంతకు ముందు మేము చూసేద్దాం కష్టమైందా లేదా దుఃఖం ఇంకో సమస్య మిగిలిపోయింది ఆ పూర్వపక్ష యొక్క సమస్యలు అనేక విరోధాలు పూర్వపక్ష ముందు పెడతాడు కదా దాంట్లో ఒక్కటి మిగిలి ఉంది అది ఇక్కడ పరిహారం చేసి వస్తున్నారు అదేమంటే దహరోస్మిన్నంతరాకాశ ఇది ఆకాశస్ అల్పత్వం పరమేశ్వరే నోపద్యతే ఏమంటే దహరహ అని పేరే దహరహ దహరహ అంటే చెన్నది దానికి ఏం విద్య అండి దహర విద్య దహరం అంటే ఏంటండి అల్పం దహర విద్యలో మరి దేన్ని ఉపాసన చేస్తారండి పరమేశ్వరుడు ఏమండది ఈ ఆ పరమేశ్వరుడు ఎలా పుసుపుతుంది పరమేశ్వరుడు అల్పుడు కాదుగా అల్పమైంది పరమేశ్వరుడు కాదుగా అది ఆకాశము అని మీరు అంటే ఆకాశ ఈశ్వర అంటే కాబట్టి అనుకుంటాం కానీ దానికి మాములు ప్రారంభంలోనే అల్పహాని పెట్టి ఈ అల్పమైన ఆకాశమే ఈశ్వరుడు అనుకోమంటే అది బాగులేదు కదా అని వీడి శంక జీవస్యతూ ఆరాగ్రోపమిత్యల్పత్వమకమవకల్పతే ఇది వేరే అది నేను చెప్పాను చూడండి నేను చెప్పింది ఎంత బాగుందో ఇక్కడ ఆకాశం దేవుడు కాడు ఇక్కడ ఆకాశం జీవుడు ఎందుకంటే అల్పుడుగా జీవుడు అల్పుడడంలో సమస్య ఏం లేదు ఎంత బుద్ధిమంతులు దీన్ని స్థూల బుద్ధి అంటారు ఈ పురపక్షాలన్నీ ఇవేనండి పురపక్షాలన్నీ ఇవే దేవుడు కాడు జీవుడు ఎందువల్ల ఆల్పము అంత పైగా జీవుడు పొని జీవుడు వ్యాపకంగా ఉంటాయంటే జీవుడు అల్పమైన శుద్ధి చెప్పింది అని ఒక వాక్యం పట్టుకొస్తుంది అది కరెక్ట్గానే ఉంటుంది అక్కడ వాక్యం ఏమిటది ఆరాగ్రోపమిత ఆరా అంటే అది సూలమా పాఠంలో చెప్పాను ఆరా అగ్రము దబ్బనం ఆరా అంటే దబ్బనం ఆ దబ్బనము యొక్క కొన దెబ్బనప్పు కోన ఎంతుందో అంత ఉంటాడు ఈ జీవుడు అని శృతి చెప్పింది అలా పోల్చి చెప్పింది కాబట్టి ఈ ఆకాశము దహరా ఆకాశము జీవుడంటే పెర్ఫెక్ట్ గా ఉంది కానీ దేవుడంటే బాగోలేదు ఈ ఒక్క సందేహం మిగిలింది తస్య పరిహారో వక్తవ్య ఈ పూర్వపక్షానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా ఉంది అని చెప్పడం మిగిలి ఇంకా అది మిగిలి ఉంది క్తో హ్యస్య పరిహారదు అంటున్నారు కదా సూత్రకారులు దీనికి పరిహారం ఇంతకు ముందు సూత్రాల్లో వచ్చింది ఎలాగంటే పరమేశ్వరస్య ఆపేక్షికమల్పత్వం అవకల్పతేవండి పరమేశ్వరుడు చిన్నవాడు కాదుగా జీవుడు చిన్నవాడు పరమేశ్వరుడు చిన్నవాడు కాదు అది కదా నీ ఆర్థికమెంటు నువ్వు దేవుడు విగ్రహం పెట్టి పూజ చేస్తున్నావు అది జీవుడి కంటే జన్మగది అది దేవుడు ఎలా అయింది అది చెప్పు అంటే ఏమని చెప్పాలి వాడు ఒక అపేక్ష అపేక్ష అంటే ఒక స్టాండ్ పాయింట్ మేము ఇది సింబల్గా స్టాండ్ పాయింట్ పెట్టుకున్నాము సర్వవ్యాపకుడైన విష్ణువుకి ఇది సింబల్ అని పెట్టుకున్నాము కాబట్టి దోషం లేదు అవ్వంటావు కదా అంతే ఇక్కడ సస్యేమిటి ఒక స్టాండ్ పాయింట్లో కుదురుతుంది నీకు విగ్రహం దేవుడు అవగాలండి ధ్యానం చేసుకునేవాడికి హృదయంలో ఉండే ఆకాశం దేవుడు కాలేదా నువ్వు విగ్రహంలో దేవుణ్ణి నువ్వు భావన చేస్తావు హృదయంలో దేవుణ్ణి వాడు భావన చేస్తావు సమస్య ఏమిటి ఏమి సమస్య లేదు ఒక స్టాండ్ పాయింట్ అండి పరమేశ్వరుడు కూడా ఒక అపేక్ష చేత అల్పుడు అయిపోతాడు అల్పుడు కింద మనం భావన చేసుకుంటాం ఇది అంతే అర్ధకౌకస్వాత్ తద్వ్యపదేశాచేతి చేయత్ వ్యోమవచ్చ ఇలాంటి సూత్రం ఒకటి ఉంది అది సర్వత్ర ప్రసిద్ధి అధికరణంలో ఉంది ఆ అధికరణము సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానికి శాంత ఉపాసీత అనే ఒక అధిక ఒక ప్రకరణం ఉన్నది చాందోద్యంలో నాలుగో అధ్యాయంలో వస్తుంది మీరు ఎప్పుడైనా చదవచ్చు అది చదివితే కానీ ఆ అధికరణం ఇవ్వడానికి వీలు లేదు మనం విదిలిపెట్టండి మొట్టమొదటి అధికరణం బెండోపాతంలో మొదటి అధికరణం ఆ అధికరణంలో ఒక శంక ఏమంటే పరమేశ్వరుడు అర్భక ఓకహ ఇక్కడ అదే దేశం ఓకహ అంటే స్పేస్ అర్భక అంటే తక్కువ అర్భక అంటే పిల్లవాడు అంటారు తక్కువ సో తక్కువ స్పేస్ పరమేశ్వరుడికి చెప్పారు పరమేశ్వరుడు హృదయంలో ఉంటాడు లేకపోతే విగ్రహంలో ఉంటాడు అని అలా అన్నప్పుడు తక్కువ స్థానంలో పరమేశ్వరుడు ఉండడం ఉండడం ఉంది కదా తక్కువ స్థానంలో పరమేశ్వరుడు ఉండడం సగదు పరమేశ్వరుడు వ్యాపకుడు కనుక కాబట్టి అది పరమాత్మ కాదు అని పూర్వపక్షం ఇప్పుడు చూడండి అర్భకౌకత్వాత్ తద్వ్యపదేశాచ చిన్న ఆకాశం అని చెప్పడం వల్ల ఆ జీవుణ్ణి అల్పమైన కూడా నిర్దేశించడం వల్ల ఇది పరమాత్మ కాదు ఇది చేం నా ఆ పూర్వపక్షాన్ని తిరస్కరిస్తున్నాం ఎందుకో తెలుసునా నిచాయత్వా నిచాయ్యత్వాత అంటే ధ్యానం చేయడం కోసం చెప్పారు అది మీరు ధ్యానం చేయడానికి చెప్పారు తప్ప ఈశ్వరుడు అల్పుడు అనే కాదు దేవుణ్ణి పూజేరా అని చెప్పారు దాంట్లో పూజేరా అని చెప్పారు కానీ దేవుడు ఇంటే ఉంటాడని చెప్పారు వీళ్ళు లేని పోలీస్ చూసి కల్పించుకుని డెవలప్మెంట్గా ఉంటారు అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇటువంటి సమస్య ఏమైనా ఉంటే పరిష్కారం అయిపోతుంది గణేషుడు మూడు అంగుళాలు ఉండాలా ఆరంగుళాలు ఉండాలా అని వీరికి నీకు అసలు మూడు అంగుళాలున్నా అసలు గణేషుడు కా కాలదు ఆరంగుళాలు ఉన్నా కాలేదు ఏమిట్రా ఈ సమస్య ఏమిటి అర్థమైందా మీ సమస్య ఇలాంటి కష్టాలు ఉన్నాయా కాబట్టి ఇంత పొడుగు గణేషుడు ఉండకూడదు అంత పుట్టి గణేషుడు ఉండకూడదు అంటూ రూల్స్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాను వీళ్ళు పొడిగైనా పుట్టైనా ఎంతైనా ఇంత ఉంటుంది కదా అంత ఉండదు కదండి గణేషుడు సర్వం వ్యాపకడం అంత ఉండదు జనాలు ఇలాంటివి పెట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉంటారు వీటికి నాన్ ఇష్యూస్ అని పేరు ఇట్ ఇస్ ఇష్యూ దాన్ని వాడి ఇష్యూ కింద పెడతాడు ఇప్పుడు దే సింహం మీద పెట్టాలా పెద్ద మీద పెట్టాలా గత ఆరు సంవత్సరాల నుంచి దమ్లు అడుకుంటున్నారు నన్ను అడిగితే నేను చెప్పాను అసలు అది ఇష్యూ కాదురా నేను ముందు దెబ్బలాడుకోవడం మానే చేయండి ఇది నాటెన్ ఇష్యూ స్నేహంగా పెడతావో ఏదో దాని మీద పెట్టాను ఇట్లాడేది ఇష్యూ ఇట్స్ రాడే ఇష్యూ ఇంకా అంతకంటే దానికి రిప్లై చేయలేదు కాబట్టి అది పొడపక్షం పొరపక్షానికి సమాధానం ఏంటంటే నో ఇట్ ఈజ్ రాంగ్ చిన్నదైనా ఈశ్వరుడే ఎందుకంటే నిచాయత్వ మీరు ధ్యానం చేసుకోవడం కోసం ఉద్దేశించారు ఎలాగో తెలుసిన వ్యోమవచ్చ ఆకాశం ఘటాకాశం చిన్నది అంటాడు ఘటాకాశం చిన్నది అంటే అపేక్షికం అంటే ఘటం స్కాన్ పాయింట్ దృష్ట్యా చిన్నది అని అర్థం అంతేగాని ఆకాశమే చిన్నదని కాదు అలాగే కాబట్టి ఈ అనేది అది అబ్జెక్షన్ కాదు స ఏవా ఇహ అనుసంధాత్య సూచయతి అదే రిప్లై అక్కడ ఏది చెప్పారో అదే ఇక్కడ మీరు పెట్టుకోండి అని సూత్రకారుడు సూచిస్తున్నాడు తదుక్తం అని అక్కడ ఆ సూత్రంలో చెప్పాడు సూచనా సూత్రం సూచించడం వల్లనే దానికి సూత్రం అనే పేరు వచ్చింది కాబట్టి తదుక్తం అనడం ఈ పరిహారం అక్కడ చెప్పడం అయిపోయింది అని ఆయన సూచన చేశాడు ఇంకా మళ్ళీ చెప్పడం ఒకసారి చెప్పాడు కదా ఆయన ఇదా ఇద మరో తత్వం ప్రత్యుక్తం అసలు నిజానికి శృతి కూడా ఇది భాష్యకారులు యాడ్ చేసుకున్నాడు శృతి కూడా ఈ అల్పత్వాన్ని తిరస్కరించింది దానికి ఈ అల్పత్వాన్ని బట్టి జీవుడవుతాడు అనే శంకని తిరస్కరించింది ఎలా తిరస్కరించిందో తెలుసిన ప్రసిద్ధేన ఆకాశేణ ఉపమిమానయా అంటే ఉపమిమానయా శ్రుత్యా ప్రత్యుక్తం అనర్థం ఈ శ్రుతి మంత్రము ఈ దహర విద్యలోనే ఈ దహరాకాశము చెప్పి ఈ దహరాకాశము ఈ భూతాకాశము కంటే పెద్దది అని చెప్పింది దహర అని చెప్పి జాయాన్ పృథియా ఈ దహరాకాశము పృథివీ కంటే పెద్దది జయానంతరిక్షాత్ జివ జేకే సర్వేభ్యోకేభ్య ఇప్పుడు అది అల్పమా అధికమా అల్పమే ఇంకే పోయిటిక్గా అలా చెప్పారు హృదయస్థానాన్ని మనస్సులో పెట్టుకునే అల్పమని చెప్పిన శృతియే దీనిని ఈ మహాభూతాకాశంతో పోల్చుట ద్వారా ఇంకా ఈ అల్పత్వం నువ్వు మనస్సులో పెట్టుకోకని తోసిపుచ్చినట్లయింది కదా ఆకాశేశోంతర హృదయ ఆకాశ ఇది ఇదిగో మీ చుట్టూ ఉండే ఈ మహాకాశం హృదయంలో ఉండే ఆకాశం కూడా అంతే అని చెప్పడం ద్వారా ఆ దహరత్వాన్ని अभी आपेक्षित यथार्थम का श्रुति अ